అయితే ఆ కారణము కూడా రెండు రకాలుగా ఉంటుందండి సాధారణ కారణాలు మరియు అసాధారణ కారణాలు అనే రెండు రకాల కారణాలు ఉంటాయి సాధారణ కారణాలు ఎనిమిది కొన్ని చోట్ల కూడా చెప్పబడింది ఆ తొమ్మిది ఎనిమిది చోట్ల అంతర్భుతం చేద్దాం ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క జ్ఞానము ఈశ్వరుని యొక్క ఇచ్చ దేశము కాలము प्राग भाव प्रतिबंधक अभाव अदृष्ट मत इवी साधारण कभी साधारण कारण सर्व कार्य का जो कारण साधारण कारण की प्रती कार्या कारण तपकड़ा उटम दीसको ये कार्यम दपंच प्रती कार्या कारण तपकड़ा उबटी वीर की సాధారణ కారణాలు అంటారు ఎందుకనంటే ఈశ్వరుడైతే ఉండి తీరాలి ఈశ్వరుని జ్ఞానం ఉంటుంది ఈశ్వరుని యొక్క ఇచ్ఛ ఉంటుంది మరి ఆ కార్యం ఉత్పన్నం ఒక దేశం కావాలి ఒక కాలంలో ఉత్పన్నం అవుతుంది కాబట్టి దానికి కాలం కూడా ఉండాలి మరి ఆ కార్యం పూర్వం ఉత్పన్నమై లేనిదై ఉండాలి అంతే కదా ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం చేస్తున్నాము పూర్వం లేదు కాబట్టి కదా పూర్వం లేనిదై ఉండాలంటే దాని యొక్క ఆ కార్యం యొక్క ప్రాగభావం ఉండాలి మరి ప్రతిబంధక భావం ఉండాలి ఆ కార్యం ఉత్పన్నం చేసినప్పుడు గాని ఉత్పన్నమైన తర్వాత గాని ఏ విధమైనటువంటి ప్రతిబంధకము లేనిదై ఉండాలి ఉదాహరణ ఒక ఘటం తయారు చేస్తున్నాడు కులారుడు ఆ ఘటము ఉత్పత్తి కంటే పూర్వం ఉండేది ఆ ఘటానికి ప్రాగభావం ఉంది కదా ప్రాగోభావం గలది ఆ ఘటం ఆ కార్యం మరియు దానికి ప్రతిబంధకాలు కూడా ఉండకూడదు చూడు చేస్తూ చేస్తూనే ఓసారి అది మళ్ళీ ఇచ్చుకపోయి ము అయితుంది ఒక్కోసారి అది ప్రతిబంధకం అవుతుంది ఒక్కోసారి ఆ ఘటాన్ని చేసిన తర్వాత దాన్ని ఆ పచ్చికొండను పక్కకు పెడతాడు అని ఆరిన తర్వాత దాన్ని బాగా ఆ సరిచి దాన్ని కింద రంధ్రం కూడా ఉంటుంది కదా దాన్ని పోసినప్పుడు ఆ రంధ్రాన్ని మూసివేయడానికి దాన్ని సరిచి సరిచి వెడలు పాటి ఉంటుంది దానితోని బాగా కొడతాడు కొట్టి ఆ రంధ్రాన్ని మూసి చక్కగా దాన్ని అక్కడ పెట్టడానికి కొంచెం సేపు ఆరాలి కదా పచ్చి మీద ఉన్నప్పుడు కొట్టడానికి రాదు కదా ఇచ్చకపోతుంది అని చెప్పి కొంచెం ఆరాలని అక్కడ పెట్టాడు అడబెట్టి పని ఉండదని బయట వెళ్ళిపోయాడు ఇంతలో వర్షం వచ్చింది పది కాలనుకుండగదా పచ్చికుండ కదా ఆ వర్షం పడగానే అది అంత మళ్ళా ముద్దయిపోయింది అంటే ఇప్పుడు ఘటమును తయారు చేసినప్పటికీ కూడా అది ఇంకా కాల్చలేదు కాబట్టి ఆ మధ్యలో దానికి ప్రతిబంధకం వచ్చి రకం పూర్తిగా నిష్పన్నం కాలేదు यह विधा प्रतिबंध का उ प्रतिबंधक अभाव उकमे उ मरी अदृष्ट उ क्या दू अ साधारण कारण प्रती कार्या उण कसाधारण कारण निमित्त कारणम उपाधान कारणमनेता मल्ली रे प्रकार उपाधान कारण अंटे మెటీరియల్ కాల్ ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఘటానికి ఉపాదాన కారణం ఎవరు అని అంటే మట్టి ఆ మట్టి ముఖ్యమైన ఉత్పత్తి స్థితి లయ కారణం ఉపాధాన కారణం ఈ విధంగా లక్షణం చేయబడింది కార్యం యొక్క కారణం ఉంటుంది స్థితికి కారణం ఉంటుంది మరి లయమునకు కూడా కారణం ఉంటుంది అది ఉపాదాన కారణం అనబడుతుంది ఉదాహరణకు అదే కుండకు మట్టి ఉత్పత్తికి ఉన్నది తయారైనటువంటి ఆ ఘటము మట్టి ఎందే ఉన్నది కాబట్టి దాని స్థితికి కూడా మట్టి కారణం ఉన్నది మరి అది ఘటం ధ్వంసమైన తర్వాత మళ్ళీ ఎక్కడ లయమవుతుంది అది యస్మాత్ ఉత్పత్తి అయితే తస్మన్నే విలీయతి ఇది నియమ ఏది దేని నుంచి ఉత్పన్నమవుతుందో అది దాని ఎందే విలీనం అవుతుంది ఇది నియమం ఉన్నది కాబట్టి అది మట్టిలోనే లీనమవుతుంది అంటే లయానికి కూడా కారణం మట్టి కాబట్టి ఉత్పత్తి స్థితి లయమునకు కారణం మట్టి అప్పటి ఘటానికి ఉపాధాన కారణము మట్టి అని తెలుసుకోవాలి ఈ మట్టి కూడా ఉపాదన కారణం కూడా అసాధారణమై ఉంటుంది అసాధారణం ఎందుకన్నాము కిసి ఏక కార్యక కారణం హోదే సో అసాధారణ కారణకయ్యా ఏదో ఒక కార్యానికి మాత్రమే కారణమై ఉంటుంది అన్ని కార్యాలకు కారణం ఉండదు ఉదాహరణకు ఇప్పుడు మట్టిని తెలుసుకున్నామే ఆ మట్టి చేత ఘట పాత్రలే తయారైతాయి గాని ఒక వస్త్రమును తయారు చేయలేము దాంతో ఘటములకే కారణం ఉన్నది కానీ వస్త్రమునకు అది కారణం కాదు అంటే ఏదో ఒక కార్యానికి మాత్రమే కారణం ఉంటుంది కాబట్టి దానికి అసాధారణ కారణం అంటాం అట్లా నిమిత్త కారణాలు కూడా అసాధారణ కారణాలే ఎందుకు ఇప్పుడు ఘటన తయారు దండ చక్రము కులారుడు ఇత్యాది నిమిత్త కారణాలు అక్కడ చక్రం ఉన్నదే నిమిత్త కారణము ఆ చక్రము చేత ఘటము మాత్రమే ఉత్పన్నం అవుతుంది దానిపైన పటము నేయం కదా పటం ఉత్పన్నం చేయజాలం కదా అందుకని అది ఘటానికి మాత్రమే కారణం ఉన్నందువలన అది అసాధారణ కారణం ఉన్నది ఉమ్మరి వాడు కుండలే చేస్తాడు కాని బట్టలు నెయ్యాడు కదా అందువల్ల ఇవి అసాధారణ కారణాలు మరి నిమిత్త కారణాలని చెప్పబడ్డాయి ఇవి కార్యం యొక్క స్వరూపం లోపల ప్రవేశించి ఉండకుండా కార్యం కంటే తటస్థంగా ఉండి కార్యం యొక్క నాశనమైనా గానీ వీటికే సంబంధం ఉండదు ఇవి నిమిత్త కారణాలు తటస్థంగా ఉంటాయి కార్యాన్ని ఉత్పన్నం చేస్తాయి తటస్థంగా ఉంటాయి అంతే ఆ కార్యము అది పగిలిపోని ఉండని దానికి ఏం సంబంధం లేదు దానిలో అనుశితమై లేవు ఈ మట్టి ఉపాధాన కారణమైతే కార్యం ఉత్పన్నమైన తర్వాత కూడా కార్యంలో అనుశితమై ఉంది కార్యంతో సంబద్ధమై ఉంది కానీ కార్యంతో సంబంధం లేదు ఉత్పన్నం చేయటం వరకే వాటి పని ఇవి నిమిత్త ఈ విధంగా ఉపాదాన కారణము నిమిత్త కారణము అని రెండు విధాల కారణాలు ఉంటాయి ఆ ఉపాదానంలో కూడా పరిణామి ఉపాదాన కారణము మరి వివర్త ఉపాదాన కారణం అని మళ్ళీ రెండు ప్రకారాలు చూడు కారణ ప్రక్రియ బాగా తెలుసుకోండి ఒక కార్యం తయారు చేయాలంటే కారణాలు అవసరము కానీ కారణాలు ఎన్ని ప్రకారాలుగా ఉంటాయి బాగా తెలుసుకోండి ఉపాదానం కూడా పునః రెండు ప్రకారాలు ఒకటి పరిణామి ఉపాదాన కారణము ఒకటి వివర్త ఉపాదాన కారణం ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఘటానికి ఉపాదాన కారణం మట్టి అనేది అది పరిణామి ఉపాదాన కారణం ఎందుకు మట్టి తన స్వరూపాన్ని మార్చుకొని పరిణామాన్ని పొంది వికారాన్ని పొంది ఘట రూపంలో అది తయారైంది అదేవిధంగా పాలు చెడి పెరుగుగా మారతాయి పాలు వికారాన్ని పొంది పెరుగుగా మారతాయి కాబట్టి ఇవి పరిణామి ఉపాదాన కారణం ర్పము శుక్తి రహితము మొదలైనటువంటి ఇవి కూడా కార్యాలే కదా వాటికి కూడా ఉపాధనకరణ ఉంది అధిష్టానం ఆ అధిష్టానము పరిణామాన్ని చెందకుండా జంకత్వం ఎట్లున్నదో అట్లే ఉండి అన్య రూపంలో గోచరిస్తుంది కాబట్టి అధిష్టాన విషమసత్తాక కార్యాపత్తి వివర్త అని తెలుసుకుంటూ వచ్చాం కదా అధిష్టానం యొక్క విషమసత్తలో మరి ఆ అధిష్టానం అన్య రూపంలో కనపడుతుంది అది ఉన్నది ఉన్నట్టే ఉంటుంది దానిలో ఏ పరిణామం ఉండదు ఆ అధిష్టానం ఎవలు ఉదాహరణకు మనం శుక్తి రహితం చోట తెలుసుకున్న అక్కడ శుక్తి అధిష్టానము అదే వివర్త ఉపాదానము అని తెలుసుకోవాలి రజ్జు సర్పం తెలుసుకున్న చోట ఆ సర్పానికి ఉపాదాన కారణం ఎవలు ఏ ఉపాదాన కారణం అని కారణము ఈ విధంగా వివర్తో ఉపాధన కారణము మరి పరిణామి ఉపాదాన కారణం ఇట్లా ఉంటాయి ఇప్పుడు ప్రపంచానికి ఈ అజ్ఞానం కూడా కారణం కదా ఇప్పుడు టాప్ ఎనిమిది గురండి ఈ ప్రపంచానికి అజ్ఞానం కారణం అని చెప్పుకుంటూ వచ్చాం కదా మరి ఏం కారణం అనంటే పరిణామి ఉపాదాన కారణము ఎందుకు అజ్ఞానం పరిణామాన్ని పొంది జగద్ రూపంలో మనకు కనపడుతుంది గడపటాది ఆకార రూపంలో దేహాది ఆకార రూపంలో అజ్ఞానం పరిణామాన్ని చెంది మనకు కనపడుతుంది కాబట్టి కార్యరూపంలో ఇది పరిణామ ఉపాదాన కారణము జగత్తుకు బ్రహ్మము కూడా కారణమని చెప్తాము అజ్ఞానము కూడా కారణం అని అలాంటప్పుడు ఈ అజ్ఞానము పరిణామ ఉపాదాన కారణం బ్రహ్మము వివర్త ఉపాదాన కారణం అందుకని జగత్తు బ్రహ్మం యొక్క వివర్తము అజ్ఞానం యొక్క పరిణామం అని ఈ విధంగా తెలుసుకున్నాం